యాభై ఐదు నియాధీనములి నిఖిల ప్రపంచమునుం మాయాకృతమునీవు మానుమంటే మానదా నీకు నరుహంబైన నిండిన ఈ మనసు కాకు విషయాల పాలుగా చేకొని నీవు పర రేచినయీచైతన్యము పైకొని అకర్మముల అంచల నీవంతర్యామివైన దేహము పంచేంద్రియముల గొప్పన సేతురా ఎంచగ నీకుక్షిలోన నెత్తిన ఈ జన్మము కొంచెపు భోగములకు పురుషేయవల శ్రీవేంకటేశీ దాస్యము ఈవల సంసారమునకీయవలనా దేవుడవు నీవేయని తెలిపితి విదే మాకు జీవులము మమ్మునిక చిమ్మిరే చేటికీ